నుండి వత్తు అర్జునుడు అంటే ండి సింహముల ఆకలి ఆ గుహలో పడుకుని పడుకులు నిద్రపోయి వచ్చును ఆకలు ఆ ఏనుగుల తండములు గుంపులు తోచి వాటి నటించి కుంభస్థలములు పగలవచ్చు దానికి బహా ఉత్సాహముతో వచ్చినట్టుగా ఆ సింహా వచ్చు ఆ ప్రకారంగా కాంతరణి అర్జునుడు నాడి పండు అవాసం ఒకసం చేసి ఆ బాధ అవతూ లోపల మంట మడిపోతూ ఉంది ఆ కారణం చేత వీరే వచ్చను గు అర్జముడు అర్జునుడు ఒత్తువునాడు మన సైన్యం మేరకు దూకుతూ ఉన్నాడు శవం దూకినట్టు దూకుతూ ఉన్నాడు సుమా అన్నాడట ఈ